<Pare> -dharma -dharma ి పూర్ణమిును భవబంధ ముద్రచును పరి పూర్ణ ఫల చును పరి పూర్ణ ఫల చును బుంచు పరి పూర్ణ ప్రపంచానికే పరమ ధర్మ ప్రపంచానికే పరమ ధర్మ పరమార్థము భగవద్గీత ముంచును పరి పూర్ణ ఫల చూను వదలలేరు రుచి భక్తులు వదలలేరు రుచి భక్తు కదల లేరు కథ వినుచు అడుగుదాటి కదల లేరు కథ వినుచు అడుగుదాటి హృదయము నాకు పదును గలుగా చేయొచ్చు పదును గలుగా చేయొచ్చు కదలిక పాపి మహదోగో పరిపూర్ణ ఫలామిర్చోను బాబంధము పరిపూర్ణ ఫలామిర్చును సురాల మతులారా గద జ్వర చరులారా సురమల మతులారా గద జ్వర మదమాచ్చరులారా ఇదే నో అదను వచ్చే గీతార్థ కొదువలేదు కొదవలేదు కడుపార జురుడి పరే పోన ఫలా మెచ్చును నవ బంధం ముద్రించును చూను కవబంధముదూను పరి పూర్ణమిూను ధర్మక్షేత్రే కేత్రే సమవేత మామకా పాండవా ఇది భగవద్గీత సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకం దానినే ఇక్కడ తెలుగు భాషలో భగవద్గీత గానము పావన గంగా పానమో భగవద్గీత గానమో పావన గంగా పానము భగవద్గీత గానము పావన గంగా భగవద్గీత గానము ఎప్పుడో సై ధర్మక్షేత్రమై కురుక్షేత్రమునగుడినా పుత్రులు దుర్యోధనాధులు మా పుత్రులు అంతా కూడా యుద్ధ రంగంలో ఏం చేస్తున్నారు నేను చూడలేను కదా కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చెప్పు సంజయ్య అని చెప్పి ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు ఇట్లు ధృతరాష్ట్రుండు అడుగగా సంజయుడు ఏమంటున్నాడయ్యా అంటే కౌరవరాజా కౌరవరాజా పాండవ సైన్యము వ్యూహము పన్నియుంటూచి సైన్యము వ్యూహము మారీటోధనుడు వెంట్రోణ సమీపముకో దుర్యోధనుడు వెంట్రోణ సమీపముకోటరి దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడయ్యా అంటే గురువు కదా ఆయన ద్రోణాచార్యులు ఆయనతో అంటూ ఉన్నాడు సర్వ సమృద్ధం బాడవ సైన్యము చూసావా దండు భీమా అర్జున సములయ్యే అలరు చున్నవారు ఆ దండున భీమాజున సములైయే దృష్టకేతు మత్స్య విడు ధ్రుపదుడు కురుజీతూ దృష్టకేతు మత్స్య విడు ధ్రుపదుడు సేవ్యుడు సత్యకి కుంతి భోజుడు చకితానుడుండే సేవ్యుడు సత్యకి కుంతి భోజుడు చకితనుండే ఆహవ నిపుణులు ద్రౌపది పుత్రులు అభిమాన్యాదులు నిపుణులు ద్రౌపది పుత్రులు అభిమన్యాదులను ప్రముఖ వీరులు మహారథులును బలవంతులు మహారథులు బలవంతులు గలను వినుమయ్యా దేవగురు దేవారన జయ భావ వినుమయ్యా మన సైన్యములో ముఖ్యుల దెలిపేద మన సైన్యములో ముఖ్యులు ీష్ముడు కర్ణుడు కృపుడు తాము భీష్ముడు అశ్వత్థమా భూరిశ్రవుడు అశ్వత్థమాడు జయత్రథుండు వికర్ణాదులు జయత్రుండు నానిమిత్తమై తమ ప్రాణాలను నాశనమునరింప రిత అని ఒక మారు భీష్ముడు వైపు చూసాడు వెంటనే రాజ రాజ మహారాజా కౌరవ రాజా వినుమయ కౌరవరాజా వినుమయ భీష్ముడు వెంటనే మురిసి పొంగినాడుగు భీష్ముడు వెంటనే మురిసి పొంగినాడు ధనుడు సంతసించుటకు బుంబు బొమ్మను చూ సంచుటకు బుంబు బొమ్మను చూ శంఖనాదమును చేసినాడు నిశంఖమయ్యే సేన శంఖనాదమును చేసినాడు నిశంఖమయ్యే సేన కౌరవ సేనలో భేరీ రవము రమ్ముకున్నవండి युद्ध जरूर शंखनादेस्ता अंदर की युद्ध इंकाजे मन స్కూల్కు వెళ్ళడానికి బడిగంట కొట్టినట్టుగా అక్కడ శంకరానం జరుగుతుంది మొదట ఇక్కడ శంకరానం జరిగింది కౌరవ సేనలో తర్వాత ఎక్కడ జరుగుతుందో చూడండి అప్పుడేం జరిగిందయ్యా అంటే తెల్ల గుర్రముల రథమును ద్రోలే తెల్ల గుర్రముల రథము పాంచజన్యమును మృగించగనే పార్థుడు తలయేతి జన్యమును మ్రోగించగనే పార్థుడు తలయేతి దేవదత్తమును శంఖము దిక్కులెల్ల మృయా శంఖమును దిక్కులెల్ల మృయా అంతేగాక అనంత వియము యుధిష్ఠురుడు అనంత వియము యుధిష్ఠురు పౌండు శంఖమును మని పుష్పకమును శంఖమునకు శంఖమునకు మనపుష్పకమును సహజేవుడు కాశీరాజు దృష్టడు శంఖాలన్నిటిగా శంఖాలన్నిటి దాటిగా ప్రతిధ్వనించాయి ప్రపంచమంతా నిండి అధ్వనులో ప్రతిధ్వనించాయిన గుండెలు దంకి రికిటం అప్పుడు యుద్ధానికి తయారుగానున్న కౌరవసేనను అర్జునుడు చూచి విల్లు ఎక్కువెట్టి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు చిత్తగించు మానాదు మనవిని శ్రీనివాస చిత్త సేనలా మధ్యన రథమును ఉండనిమ్మ కృష్ణు సేనలా మధ్యన రథమును ఉండనిమ్ము కృష్ణ దుర్యోధను ప్రియము గోరీనా తొరలేవారున్నారు దుర్యోధను ప్రియము గోరీనా తొరలేవారున్నారు వారూచేద కన్నుల నిండా కన్నుల నిండా ఎవరి తోడనే పోరవలయూను ఎరుగవలను ముందే ఎవరి తోడనే పోరవలయూను ఎరుగవలను ముందే తరికి పోతుంది రథంలో కూర్చొని ఉన్నాడు బాణం చేతిలో పట్టుకున్నాడు సరే యుద్ధానికి వెళ్దామని బయలుదేరారు బయలుదేరిన తర్వాత శ్రీకృష్ణుడితో అంటున్నాడు అర్జునుడు కృష్ణ రథాన్ని ఒక్కసారి ఆ రెండు సేనల మధ్యన ఆపవయ్యా ఒక్కసారి నాతో ఎవరెవరు యుద్దం చేస్తారో ఒక్కసారి అందరినీ కూడా చూస్తాను నేను ఎవరెవరు నాతో పోరాడుతారో ఒక్కసారి వాళ్ళందరినీ చూస్తాను శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు ఆ రథాన్ని నిలిపాడు ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథాన్ని తీసుకెళ్లి ఎవరి ముందు పెట్టాడయ్యా అంటే అందరూ బంధువులే తాతలు తండ్రులు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా ఎదురుగా వచ్చారు అప్పుడు ఆయన స్థితి ఏ విధంగా ఉంది ముందు రెడీగా యుద్ధం చేస్తానని సవ్యసాచి ఆయన రెండు చేతులతో సవ్యసాచి అంటే కుడి చేతితో ఏ విధంగా యుద్ధం చేయగలుగుతాడో ఎంత సామర్థ్యంతో యుద్ధం చేయగలుగుతాడో అదే సామర్థ్యంతో ఎడమ చేతితో కూడా చేయగలిగిన వాడిని సవ్యసాచి అంటారు అట్లాంటి సవ్యసాచి అయినటువంటి అతనికి ఎదురుగా ఈ బంధువర్గం అంతా కనపడేటప్పటికీ ఒక్కసారి మమకారం పెళ్ళికిసి వచ్చి ఏం జరిగిందో చూడండి అని ఈ ప్రకారంగా పలిగే అర్జునుని కోరికపై శ్రీకృష్ణ పరమాత్మ తెల్ల గుర్రముల రథాన్ని ఆ రెండు సేనల మధ్యన నిలిపినవాడైడు లేచి నాడు రిత ఆ కౌరవ సేనలో అర్జునుడు ఎవరెవరిని చూసాడయ్యా అంటే కౌరవులు అంటే వేరే వాళ్ళేం కాదు బంధువులందరూ కూడా పఠనశీల గీతామృత లోల పావన గుణజాల పఠనశీల గీతామృత పావన గుణజాల అన్నలా నో తాతల తండ్రుల మామలా తమ్ముల అన్నలా పుత్రుల మిత్రుల పౌత్రలా జోచి బాడో పుత్రుల మిత్రుల పౌత్రలా జోచి బాడు జంతరీ యుద్ధం చేస్తా అని ఉత్సాహంతో వచ్చినటువంటి అర్జునుడు ఒక్కసారి తాతలు చాక్లెట్లు అవన్నీ కొనిచ్చినటువంటి వాళ్ళు తండ్రులు భుజాలపైన ఎక్కించుకుని తిరిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి కనిపించేటప్పటికి బోరు అని ఏడ్చాడట్రా పుష్ శ భ్రమతీవచ అప్పుడు అలాంటి దుఃఖంతో అర్జునుడు ఏమంటున్నాడయ్యా అంటే ఒక్కసారి వాళ్ళందరిని చూసేటప్పటికి అతని స్థితి ఏ విధంగా ఉందో చూడండి చిత్తగించుమా నాలుగు మనవిని విని శ్రీనివాసచౌరి చిత్తగించు మా నాలుగు మన విని శ్రీనివాస చౌరి బాబా కృష్ణ నిల్వలేను చెటలు చములు గజ గజ పడూ చెమటలు ఉన్నాయి ఎండెను నోరు చేతి నుండిన చాండీవము జారే ఎండెను నోరు చేతి నుండిన చీవము ఎందుకు ఈ విధంగా ఉన్నట్టుండిన స్థితి ఎందుకయిందయ్యా అంటే బంధువుల గురువుల జంపు కొనుటాకాండనంబు కృష్ణ బంధుల గురువుల జంపు కొనుటాకాండనంబు కృష్ణ చేతులారా జంపి చటికి వచ్చాముకై యుద్ధము గోరి చటికి వచ్చాము వారే ప్రాణధనాలను వదలి కారసిల్లినారో వారే ప్రాణధనాలను వదలి కారసిల్లినారో కులపు పెద్దలు లేని కుటుంబం కలుషితము కాదా కులపు పెద్దలు పాపము చేసిన నాకు నరకము ప్రప్తించుట నిజము పాపము చేసిన నాకు నరకము ప్రాప్తి ఎంత ఘోరమున కొడిగా తినేంత చెడ్డవాడా ఘోరమున తినేనెంత చెడ్డవాడా యుము చే యుద్ధము వట్టను ఊరకుందు బావా ఆయుధహీను శత్రువులో జంపినా అదియు మంచి వడ్డా విష్టం అశ్రు పూర్ణకు విషీదంతమి వాక్యం ఉచ మధుసూదన కుతస్వా కమలమిదం విషమే సముపస్థితి అనార్య జుష్టమస్వర్గ్యం అకీర్తికర అర్జున క్లైబ్యం మాస్మగ పా ృదయ దౌర్బల్యం తక్తి పరంత ఓ ధృతరాష్ట్ర మహారాజా అలాంటి దుఃఖంతో కన్నీరు కార్చే అర్జును చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడయ్యా అంటే వినరా భారత వీరా గీతను వేణుల వినరా భారత వీరా గీతను వేణుల భారత వీరా గీతను వేణుల విందుగను భారత వీరా గీతను వేణుల విందు సమయమున నీకే మోహము ఎట్లు కలిగే నోయి సమయమున నీకే మోహము ఎట్లు కలిగే నోయి పిలికి పందావని పారు పోతావని వని పారు పోతావని బిరువబడదా పోయి భీష్మాదులను ఎటుల దృంతునను భీతి ఎంద కోయి భీష్మాదులను ఎటుల దృంతునని భీతి ఎందకోయి గాండివముచే పట్టి యుద్ధముకు కదిలీ పాత గాండివముచే పట్టి యుద్ధముకు కదిలీలము పాత ీ దం తరి యుద్ధ మా భిక్షణమానా పద్ధతికి అనుకూలమో యుద్ధమా భిక్షణమానా పద్ధతికి అనుకూల మో ధర్మ మేధియా ధర్మ మేధియో త్వరగది పుముఖేశర్మ మే దియా ధర్మ మేధియో త్వరగది పుముఖేశం తరి వెళ్లి నిర్భయంగా యుద్ధం చెయ్యాలి భయపడకూడదు ఆ జాతి లక్షణం అది ఒకవేళ మరణించావాస్తి నిష్మతే అంటే రెండు కూడా యుద్ధ రంగంలోకి వెళ్లిన తర్వాత ఆ క్షత్రియుడు భయపడి వెనక్కు రాకూడదట గెలిస్తే రాజ్యం లభిస్తుంది మరణిస్తే వీర స్వర్గం అందుకని జయాపజయాలు రెండు కూడా బహుమానాలే అని చెప్పి చెప్పారు ఉభే బహుమతేష్ఫలత రణే రణే అంటే యుద్ధ రంగం అందు రెండూ కూడా బహుమతులే కాబట్టి అలాంటి క్షత్రియ జాతిలోని పుట్టి యుద్ధ వచ్చి క్షత్రియ జాతిలో పుట్టి ఇక్కడ వరకు వచ్చి యుద్ధ వచ్చి రంగంలోకి వచ్చి నేను యుద్ధం చెయ్యను అని చెప్పి నా చేతిలో గాంధీవం కింద పడిపోయింది సర్వ అవయవాలన్నీ కూడా చెతికిల నాకు ఎలాంటి శక్తి లేదు ఆయుధ నన్ను ఎవరైనా వాళ్ళొచ్చి చంపినా సరే అనే స్థితికి వచ్చావే ఇది ఎంతవరకు న్యాయం అర్జున అని చెప్పి అడిగాడు కృష్ణుడు అయినా కూడా ఒప్పుకోలేదు అర్జునుడు వీళ్ళని చంపడం వల్ల నాకు వచ్చేటువంటి లాభం ఏం లేదు వీళ్ళని చంపితే నాకు పాపమే వస్తుంది ఎందుకంటే వీళ్ళంతా చదువు చెప్పిన గురువులు పెంచి పెద్ద చేసినటువంటి పెద్దలు కాబట్టి వీళ్ళని నేను చంపలేను భిక్షమెత్తుకొనైనా బ్రతుకుతా గాని ఈ నెత్తుడి కూడు మాత్రం నేను తినలేనని చెప్పి అంటాడు సరే ఇంక లాభం లేదు ఇతడు చాలా అజ్ఞానంలో ఉన్నాడు ఇతనికి జ్ఞానం కలిగించాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించాడు అప్పుడు అప్పుడు సరైనటువంటి సమయం వచ్చింది మనం ఏం చేస్తాం మొదట ఆ భూమిని బాగా దున్నుకుంటాం ఎత్తగా కుంకుమ మాదిరి తయారు చేసుకుంటాం ఇంకా వేచి చూస్తాం దేనికోసం వర్షం కోసం ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ ఇప్పుడు ఆ సరైన అదున వచ్చిందని చెప్పి విత్తనాన్ని వేస్తాం అప్పుడే అది సరిగ్గా మొలకెత్తుతుంది కానీ వర్షం పడగముందే ఏదో ఉండి ఉండనటువంటి పదునులో మనం విత్తనాన్ని వేశామనుకోండి అది ఆ విత్తనాలు మొలకెత్తం కాబట్టి సరైనటువంటి అదును మరి ఇంతవరకు ఎప్పుడు అర్జునుడి అర్జునుడి అర్జునుడు కృష్ణుడి దగ్గర లేడా ఇద్దరు కలిసి ఎన్నిసార్లు కూర్చొనుండలేదు మాట్లాడుకోలేదు మరి ఇంతవరకు ఆ భగవద్గీతను అర్జునుడికి ఎందుకు బోధించలేదు అంటే సరైనటువంటి స్థితిలో బోధిస్తే సరైనటువంటి సమయంలో బోధిస్తే అది ఆ తను వినడానికి ఆచరించడానికి బాగుంటుందని చెప్పి ఇప్పుడు సరైనటువంటి సమయం వచ్చింది శ్రీకృష్ణుడికి ఇప్పుడు ఈ భగవద్గీతను బోధిస్తూ ఉన్నాడు ఏడు వందల ఈ యొక్క భగవద్గీతలో ఇప్పుడు సరైనటువంటి సమయం వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేస్తూ అని అడిగేటప్పటికి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడయ్యా అంటే భగవద్గీత గానము పావన గంగా పానము భగవద్గీత గానము పావన గంగా పానము ఏడవలగానే ఎప్పుడు సై తెలిసిన పండితులు ఎప్పుడూ చచ్చిన బ్రతికిన వారికై జాలి దుఃఖముల వందరో చచ్చిన బ్రతికిన వారికై జాలి దుఃఖములబుందరు భగవద్గీత గానము పావన గంగా పానము ఉన్నా no, శాశ్వతం జీవులకిదే హాల్యము యనూ వరుసగా వచ్చిన ఎటులే మరణం వచ్చునొక్క రోజు వరుసగా వచ్చిన ఎటులే మరణం వచ్చునొక్క రోజు దీని తెలుసుకొని మోహ బాల్యకాలం వస్తుంది హాయిగా ఆడుకుంటాం తర్వాత ఎవ్వరవస్థలో హాయిగా ఎంజాయ్ అయ్యటం సినిమాలు షికారులు అన్ని చేస్తాడు తర్వాత పెళ్లి చేసుకుంటాడు పిల్లలు భార్య సంసారం హాయిగా ఉంటుంది ముసలివాడవుతాడు సరే అప్పుడు రకరకాల కష్టాలు నష్టాలు పడతాడు వరకి మరణం కూడా అట్లే సహజం బాల్యం ఎట్లా వచ్చింది యవ్వరం ఏ విధంగా వచ్చింది కౌమార స్థితి ఏ విధంగా వచ్చింది వృద్ధాప్యం వచ్చింది తర్వాత క్రమంగా దశల మరణం కూడా దానిని తెలుసుకున్న వాళ్ళు ధీరులు మహా పండితులు నీలాగా దుఃఖించరు నీవింకా కొంచెం అమాయకుడుగా ఉన్నావు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టికిస్తున్నావు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అంటూ అయితే వీళ్ళందరినీ చూసి నీవు దుఃఖపడటానికి గల కారణం ఏమిటయ్యా అంటే నేను నీవను తేడా ఏర్పను తేడా ఏర్పను రానుకు మొదలు ఇంద్రియాలతో మిషయాదులతో ేద మూల అంటే ఏమిటి బాషతో కొంచెం తేలిగ్గా ఈ యొక్క అందరికీ అర్థమయ్యేలాగున ఈ భగవద్గీతను తెలియజేయాలని ఆ వెంకటనారాయణ శాస్త్రి గారు మనకు సులువుగా కొన్ని పదాలను వేటగా చెప్పినారు భగవద్గీత వేదాంత శాస్త్రం ప్రతి శాస్త్రానికి ఒక ప్రతి పరిభాష అంటూ ఉంటుంది ఆ పదాలు కొన్ని తెలిసి ఉంటేనే కాని ఈ శాస్త్రం తేలిగ్గా బోధ కాదు అయినా ప్రయత్నించి చెప్తా విను కనీసం మీరైనా పుణ్యవశం చేత వింటున్నారు ఇక్కడ కూర్చొని లేకుంటే మన సంస్కారం కూర్చో ఇక్కడ పద ఇంటి పడుకోపో ఎందుకు ఇక్కడంతా ఉంటావు చలికి అని చెప్పి చెప్తూ ఉంటుంది చెడ్డ సంస్కారం మనల్ని తరుగుతుంది చెడ్డ పనులు అదే మన పుణ్య విశేషం చేత ఆ పుణ్యం ఏం చేస్తుందంటే నైనా ఇక్కడ సత్సాంగత్యంలో పాల్గొనైనా ఇది పుణ్యప్రదేశం మహానుభావులు ఉండేటువంటి మహాత్ములు ఉన్నటువంటి ప్రదేశం ఎప్పుడు కూడా పవిత్రమైపోతుంది కాబట్టి ఆ పవిత్ర స్థలంలో నీవు కూర్చున్నా భగవన్నామ సంకీర్తన చేసినా విన్నా కూడా పుణ్యము నాయన మనలో ఉండే పుణ్యం చెబుతూ ఉంది కాబట్టి ఈ శాస్త్రం చాలా కష్టమైనటువంటిదే అయినా కూడా ఇంద్రియాలంటే ఏంటి విషయాలంటే ఏంటి చెబుతాను వినం కన్ను ముగ్గు నాలుక చోలు కాయము అనువైదు కన్ను ముగ్గు నాలుగు చోలు కాయము అనువైదు చర్మ వహింద్రియం అంటారు దాన్ని ఈ పంచ ఐదు ఇంద్రియాలు వాటి చేత అనుభవించబడేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి విషయాలు అంటారు వాటిని చెవి ఉంది కొంతమందికి పుణ్యవశం చేత సంబంధమైన కథలే వినాలనిపిస్తుంది అంటే వింటే ఆనందం తనకు తగినటువంటి విషయం వినటం వల్ల ఆ శ్రవణానందం అంటారు దాన్ని చెవితో కొన్ని వింటా కళ్ళతో కొన్ని దృశ్యాలు చూస్తే కొంతమందికి కొన్ని కొన్ని దృశ్యాలు ఇష్టమవుతాయి ఇంకొంతమంది ఇంకో రకం అది నేత్రానందం కలిగించే నేత్రానందం వల్ల అట్లే చేతులతో పని కొంతమంది చెడ్డ పనులు చేస్తుంటారు కొంతమంది మంచి పనులు చేస్తుంటారు కన్ను ముక్కు వాసన చూడటం కూడా కొన్ని వాసనలు కొంత కొంతమంది కొన్ని రకాలుగా ఇష్టపడతారు వాళ్ళు కాబట్టి కన్ను ముక్కు నాలుక నాలుగంటే రసనేంద్రియం అంటారు దాన్ని అది రుచులను కోరుకుంటూ ఉంటుంది కాబట్టి మనం తినే ఆహారం ఎట్లా ఉండాలంటే హితము మితము మేధ్యంగా ఉండాలట మనం తినే ఆహారం మితంగా ఉండాలి మొట్టమొదట ఎందుకంటే ఎక్కువగా తినేసాం అనుకోండి అజీర్ణం కలుగుతుంది తిన్న సుఖం కూడా ఉండదు కాబట్టి మనం తినే ఆహారం మితంగా ఉండాలి ఒక భాగం అన్నం ఇంకో భాగం నీరు ఇంకో భాగం గాలి ఇంకో భాగం ఖాళీగా ఉండాలట కాబట్టి ఒకతను ఎక్కడికో వాళ్ళు భోంచేసి సుష్టిగా భోంచేసి ఇట్లే పోతూ ఉన్నాట ఆయాస పడుతున్నాడు నడవలేకున్నాడు పొట్ట పట్టుకుని పోతూ ఉన్నాడు పక్కన తన అంట నాయన ఆ తమలపాకు తిను కొంచెం అరుగుదలవుతుంది నీకు ఫ్రీగా ఉంటుందంటే ఆ తమలపాకు పట్టే స్థలం ఉంటే ఇంకో గారం పెట్టుకోకపోయినా ఇంకేం స్థలం లేదన్నా కాబట్టి మనం తినే ఆహారం ఉండాలి మితంగా ఉండాలి సరే మితంగా ఉంది మితమైనటువంటి ఆహారమే హితంగా ఉండాలి అది కూడా హితం అంటే ఏంటి మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి చెప్పుకున్నామేంత ముందు షుగర్ బీపీ అట్లా ఉన్నాయనుకోండి వాళ్ళ కొన్ని ఆహార పదార్థాలు నిషిద్ధాలు వాటిని తగలకూడదు అవి తిన్నానంటే ఇంకా సూదులు వేసుకోవడం టాబ్లెట్స్ రకరకాల అవస్థలు పడతాడు కానీ ఈ రసనేంద్రియం మాత్రం చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది పెట్టు పెట్టు పెట్టు తింటానంటుంది లోపలికి పోయేంత వరకే అది తర్వాత రుచి తెలుస్తుందా ముందు తెలియదు మింగిన తర్వాత తెలియదు నోట్లో నమిలేంతవరకే ఆ కొంచెంసేపు ఓర్పు వహించలేక మనం లోపల వేసేస్తాం అప్పుడు అవస్థపడతారు కాబట్టి మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి ఆహారం అది హితము అంటే సరే హితంగాను ఉంది నా శరీరానికి మేలు చేస్తుంది నాకు షుగర్ లేదు బీపీ లేదు ఏ రోగము లేదు హాయిగా అరుగుదలవుతుంది తర్వాత మితంగానూ ఉంది అది కొంచెమే ఎక్కువే తినటం లేదు నేను అని చెప్పి ఒక అర కేజీ మాంసాన్ని వండుకొని ఆ కొంచెం అన్నాన్ని కలిపేసి కూర కూర తినేస్తానంటే కాదు హితము మితము మేధ్యం మేధ్యం అంటే శాకాహారాన్నే భుజించాలి మానవుడైనటువంటి వాడు ఒక మాంసాన్ని తిని దాని మాంసంతో మన మాంసాన్ని పెంచుకోవడం అంటే ఎంత పాపము చూడండి ఎంత ఘోరమైనటువంటి అపరాధం అది కాబట్టి ఇంత ముందు వరకు తింటున్నప్పటికీ కూడా కనీసం ఈ రోజు నుంచి అయినా మానేయండి అందరూ కూడా కాబట్టి మనం తినే ఆహారం ఆ విధంగా హితంగాను మితంగానూ మేధ్యంగాను ఉండాలి కాబట్ ఉండే ఆత్మకు లేకపోవడం లేదని అనిత్యమైన ఈ శరీరానికి నిత్యత్వం ఉండదని ఆ సదసత్వలైన ఆత్మ ఈ దేహాదుల యొక్క విచారణ చేస్తాడు పుట్టినవాడు చచ్చినట్టు చావాల్సిందే మనం మర్చిపోతాం ఆ విషయం నాకు మరణం ఉంది నేను కూడా కొంతకాలానికి చస్తాను నాకు కూడా ఇతన్లాగా ముసలితనం వస్తుంది అనే మాట మన మనసులో ఉండదు మర్చిపోతాం నేను ఇట్లే ఉంటాను ఎప్పుడు ఎవ్వనంగా అని ఇవ్వనంగా ఉండే కుర్రవాడు అనుకుంటాడు మధ్య రకం ఉండే వాళ్ళు అట్లే ఉంటాను నేను అంత మంచంలో పడి దగ్గుకుంటూ మూలుకుంటూ ఆస్తమా జబ్బుతో నేనెందుకుంటానని అనుకుంటా అదే అజ్ఞానం అంటే కాని నాకు కూడా ఈ స్థితి వస్తుంది నా పిల్లలు నన్ను ఈ విధంగా అసహించుకుంటారు అని చెప్పి అనుకోరు ఏ తల్లిదండ్రులు కూడా చాలా మంది మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులను చూసే కొడుకులు కోడళ్లు చాలా తక్కువ ఆ తల్లి మరి ఏ విధంగా చిన్నప్పుడు పెంచి పోషిస్తుంది మనందరికీ తెలుసు కూలికి పోతుంది అనుకోండి ఒక యాభై రూపాయలు వస్తే దాంతో సరుకులన్నీ తెచ్చి వండి పెడితే మొత్తం వాళ్ళకంతా వడ్డించి తృప్తిగా కడుపార వాళ్ళు తిన్న తర్వాత ఉంటే తింటుంది లేకుంటే వాళ్ళు తిన్నారు కదా నా బిడ్డలు తిన్నారు చాలు అనే తృప్తితో పడుకుంటుంది కన్న మరి ఆ తల్లి రుణం ఎంతమంది తీర్చుకుంటున్నారు ముసలితలంలో మంచంలో బాధపడుతూ ఉంటే ఆమె ఎంత మంది కాపాడుతున్నారు ముందు చిన్నప్పుడు మన ముద్ది గడిగి మూతి అన్ని చేస్తుంది ఆనందంగా చేస్తుంది ఆ పని కానీ మనం ఏం చేస్తున్నా ముసలితలంలో వాళ్ళని ఆశయించుకుంటూ ఉన్నాం అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాళ్ళు అమ్మా ప్రతి మనిషి పుట్టుకే పట్టుకొమ్మా అమ్మా ఈ లోకమనే గుడి చేరగా తొలి అమ్మా అమృతానికి పండకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మా అలాంటి కన్న తల్లిని తండ్రిని కాపాడవలసినటువంటిది ప్రధానమైనటువంటి మానవ ధర్మం కాబట్టి దాన్ని కూడా గుర్తుంచుకోండి ఈ శరీరానికే మనం పాతబడిపోతే వస్త్రాలు పక్కనేసి కొత్తవి కట్టుకున్నట్టుగా ఆత్మకు మాత్రం సాగులేదు శరీరాలు పోతూ ఉంటాయి ఆత్మ మాత్రం నిత్యంగా అట్లే ఉంటుంది నిత్య నూతనంగా మళ్ళా వెళ్ళి ఇంకో శరీరంలో చేరిపోతూ ఉంది అయితే మనం పుణ్యం చేస్తే మంచి శ్రేష్టమైనటువంటి జన్మ వస్తుంది పాపం చేస్తే నీచమైనటువంటి పశుపక్షాది జన్మలో కుక్క జన్మో పిలి జన్మో పంది జన్మో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి బ్రతికున్నంతకాలం పుణ్యాన్ని సంపాదించుకోండి నాయన అని మహాత్ములు మనకు చెప్తూ ఉన్నారు వాచేలాల్ కట్టదము చిట్టల విడచి ఎట్లుచేలాల్ కట్టదము అతలే చినిగిన శరీరాలను ఆత్మ వదిలి వేసి శరీరాలను ఆత్మ వదిలి వేసి దేహాల ధరించుట క్రొత్తదేమీ ఇలాంటి సత్యాని కొంతమంది మహాత్మలు మాత్రమే గ్రహించగలుగుతారు శరీరానికి మాత్రమే చావు ఆత్మకు లేదంటే నమ్ముతామా మనం చూస్తున్నది శరీరాన్ని మాత్రమే ఆత్మస్వరూపం ఇంకా తెలియలేదు మనం దానికంతటికి ఇంకా గురువులను వెతుక్కోవడం వాళ్ల ద్వారా మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం చివరికి ఎన్ని జన్మలైనా ఎత్తనే సముద్రంలో ఇసుకొని లెక్కబెట్టవచ్చునట్టుగాని మనకు వచ్చిపోయే జన్మలు లెక్కించలేమట కాబట్టి ఎన్ని ఎత్తినా కూడా చివరికి పరమాత్మ అనుగ్రహం సాక్షాత్కారం కలిగేంత వరకు మనం జన్మలు ఎత్తాల్సిందే అప్పుడు జీవన్ లభిస్తుంది అప్పటి వరకు మనం జన్మలెత్తవలసిందే ఇంతేగాక ఈ ఆత్మ ఇంకా ఎట్లాంటిదంటే గీతారహస్యాన్ని ప్రీతితో పాత పోతాయా అగ్నిచే బడదరా శత్రింప అగ్ని చెప్పబడదర అగ్ని చె నైంప నీటి చెడుపగా బడర ప్రీతితో పుట్టినవాడు పుట్టినవాడు మరణించక మానడు ఎప్పుడో ఒకసారి ఈ జన్మ వచ్చేదే ఈ మరణం వచ్చేదే జన్మ మరలా వచ్చేదే ఈ ఆత్మకు కాబట్టి ఇంతేగాక అర్జున పుట్టినవాడు గిట్టుట సత్యం పుట్టినవాడు గిట్టుట సత్యం గిట్టినవాడు పుట్టుట నిత్యం గిట్టినవాడు పుట్టుట నిత్యం పుట్టుట గిట్టుట ఆపరా పుట్టుట గిట్టుట ఆపరా పుట్టిన పిలపా ఇంద్రికు అంతు అట్లీ ఆత్మ ఇంద్రియాలకు అంతుదయ్యా అనుభవ మాత్రము చేత తెరి ఆత్మ ఆత్మతత్వమయ్యా నీవు ప్రయత్నించినా యుద్దం చెయ్యను అనడానికి వీలులేదు ఎందుకంటే నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నావు పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు నీ ధర్మం ఏంటో నీవు తెలుసుకోవాలంటే పరమాత్మ తత్వాన్ని ఆత్మతత్వాన్ని నీవు తెలుసుకోవాలంటే మొదట నువ్వేం చెయ్యాలి ప్రధాన కర్తవ్యమైనటువంటి నీ ధర్మాన్ని నీవాచరించాలి నీ ధర్మం ఏంటి యుద్దం చేయడం క్షత్రియ జాతికి ధర్మము యుద్ధము చక్కగా వినుమో క్షిత్రియజాతికి ధర్మము యుద్ధము చక్కగా వినుమో సమరములోన చచ్చిన రాజు స్వర్గవాసీయోను సమరములోన చచ్చిన రాజు స్వర్గవాసీయోను బతికి ఉన్న తో జయమును రాజ్యము ప్రాప్తించుగా లో మరణిస్తే వీరస్వర్గం ఒకవేళ విజయాన్ని సాధిస్తే రాజ్యం కాబట్టి నీవు యుద్ధం చేయవలసింది అందుకని సుఖదుగా సమముగా పాపమంతదు ంపక యుద్ధము చేసిన పాపమంటారు జ్ఞాన యోగము కర్మయోగము కనుక రెండు కుదురు కుదురుకొను గోరక పనులు చేయ మరి నిలిచి కుదురుకొను పని చేటలో గలపేత్తము మందు యోగా కాబట్టి య్యాసము చేసును బాగు చేసి కొమ్ము యోగాభ్యాసము చేని మనసును బాగు చేసి కొమ్ము మనసు నిలకడలేనిచనాశము గరుట నిశ్చయం అంటే ప్రధానమైనటువంటిది మనస్సు చాలా చంచలమైనటువంటిది కూడా అలాంటి చంచలమైనటువంటి మనస్సును అదుపులో పెట్టుకోవడమే మొట్టమొదటి కర్తవ్యం అంటే పూర్తిగా జయించడం చాలా కష్టం గొప్ప గొప్ప మహాత్ములకే జన్మ బంధంతో అది సాధ్యమైంది కానీ మనలాంటి వాళ్ళకి కష్టమే కానీ ఎన్ని జన్మలకైనా ఈ మనస్సుని మనం అదుపులో పెట్టుకోవాలి అనే దృష్టితో ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కదా తర్వాత వస్తుందో రాదో ఈ జన్మలో ఎంత చేయగలిగితే అంత చేద్దాం ఎంతవరకు అదుపులో పెట్టుకోగలిగితే అంతవరకు అంతవరకు అదుపులో పెట్టుకుందాం దృష్టిలో మనం ఉండాలి అది ఎలాగంటే అన్నిటికీ మనస్సు ముఖ్యం आसक्ति च कोरिका गलगुनो विषय आसक्ति च कोरिका गलो को वलन क्रोध मुगल गुन कोरिका वलन क्रोध मुगल गुण क्रोध ఈ సాంసారిక సంబంధమైనటువంటి చింత ఈ ఆలోచన ఇది కావాలి అది కావాలి ఇంట్లో ఈ వస్తువు కావాలి అది కావాలి ఏ శివ రూమ్ ఉండాలి నేను అని చెప్పి ఆ కోరిక చేత ఏమవుతుందంటే కోరిక బలంగా కలుగుతుంది మనస్సులో ఆ కోరిక తీరకపోయేటప్పటికీ క్రోధం కలుగుతుంది మహాశత్రువి ఇది ఇంతవరకు అనుకున్నాం కదా తన కోపమే తన శత్రువు అని దీనిని జయించిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అరుదుగా ఉంటారు లక్షల్లో ఒకరు ఉంటారేమో ఒక స్వాముల వారు ఒక ఆశ్రమంలో ఉన్నారట ఇట్లే పెద్ద చెట్టు ఉంది అక్కడ కూర్చొని ప్రతిరోజు అందరికి దర్శనమిస్తూ కొన్ని మంచి మాటలు చెప్తూ ఉండేవారట ప్రతి ఒక్కరు అందరు సాధు పురుషులు కదా సత్పురుషులు కదా ప్రతి ఒక్కరు వచ్చి నమస్కారం చేసుకోవడం సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థ ఫలం వందనం మోక్షదాయకం అన్నారు కాబట్టి సరైనటువంటి సద్గుణ సంపద మంచి గుణాలు కలిగినటువంటి ఒక స్వామిని దర్శిస్తే మనకు పుణ్యం కలుగుతుంది స్పర్శిస్తే ఇంకా మహాపుణ్యం వందనం చేతులు జోడించి నమస్కారం పాదాభివందనం చేస్తే మోక్షం కలుగుతుందని చెప్తూ ఉన్నారు కానీ అలాంటి సద్గుణ సంపత్తి కలిగినా మనల్ని మోక్షానికి పంపించగలిగే సామర్థ్యం కలిగిన సాధువులు సత్పురుషులు సన్యాసులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి అలాంటి స్వామి సరే వచ్చి రోజు కనపడుతున్నారు భక్తులు అందరు దర్శనం చేసుకుంటున్నారు కొన్ని మంచి మాటలు వింటూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు కానీ ఆ స్వామికి కోపం మాత్రం చాలా ఎక్కువట చెప్పేంతవరకు చెప్తుంటాడు కోపం వచ్చిందంటే ఇంకా ఆయన చూడలేము ఉగ్ర నరసింహ రూపం అది మాత్రం అందరు అనుకుంటుండేవాళ్ళట సరే అన్ని బాగానే ఉన్నాయి స్వామి కోపమేం కోపమని అందరు తిట్టుకుంటున్నారు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఎట్లా చెయ్యాలనుకున్నాడు ఒకసారి కాశీ యాత్ర వెళ్ళొచ్చారట కాశీలో ఏదో ఒకటి వదిలేసి వస్తారు కదా అట్లే కాశీకి పోయి తర్వాత మళ్ళా చెట్టు కింద కూర్చున్నాడు స్వామిల వారు కాశీయాత్ర బాగా జరిగిందా అంటే బాగా జరిగిందయ్యా అని చెప్పి అందరితో మాట్లాడాడు అప్పుడేం చెప్పా అంటే ఆయన నాయనలారా ఇప్పటి వరకు నాలో ఉండేటువంటి కోపం ఇంకా ఉండదు ఎందుకంటే ఈ కోపాన్ని నేను కాశీలో వదిలిపెట్టి వచ్చాను అన్నా సరే ఇట్లా ఎవరో ఒకరు కొంతమంది పరీక్షిద్దామని అనుకుంటారు కదా వచ్చి దగ్గరకు వచ్చి ఏం స్వామివారు మీరు కాశీకి ఎప్పుడెళ్లారంటే మన పది రోజుల క్రితం వెళ్ళాను కదయ్యా అన్నా అంట మీరు కాశీలో ఏం వదిలిపెట్టారు స్వామి అంటే నేను కోపాన్ని వదిలిపెట్టానయ్యా అన్నా స్వామి మీరు కాశీలో ఏం స్వామి వదిలిపెట్టింది అంటే కోపాన్ని వదిలిపెట్టి వచ్చేసాను అన్నా స్వామి మీరు కాశీలో ఎందుకు వదిలిపెట్టారే ఏంటి స్వామి ఏ ఎన్నిసార్లు చెప్పాలి గుర్తుందా లేదా నీకు కోపాన్ని వదిలిపెట్టి వచ్చాయని చెప్తున్నాను గట్టిగా అప్పుడే వచ్చినానంట కాబట్టి తెలియకుండా అంతా సులభం కాదు కోపాన్ని జయించడం అంటే జన్మ జన్మలు పడతాయి కాబట్టి ఆయన వెంటనే కోపాన్ని తెచ్చుకున్నాడు అందరూ పక్కున నవ్వారు తన తప్పు తాను తెలుసుకున్నాడు ఓహో చాలా బలీయమైనటువంటిదే ఈ కోపం అని అనుకున్నారంట కాబట్టి మన మనసులో ఏదైనా బలంగా కోరిక ఉంటే ఒక పిల్లవాడు ఇంటరో డిగ్రీనో చదువుతున్నా వాడికి బలమైన కోరిక ఏముంటుందంటే ఎక్కువగా చాలా మందికి సినిమాలు చూడాలి బయట తిరిగి రావాలి బాగా ఆ కోరిక బలంగా ఉంటుంది పాపం ఆ తల్లిదండ్రులు సంపాదించే సంపాదన కొంచెం కొంచెం అది సరిపోదు ఇంకా వాడికి కోపం వస్తుంది తల్లినైనా తండ్రినైనా కొట్టడానికైనా సిద్ధపడతాడు కొట్టైనా సరే దొంగతనం చేసైనా సరే ఆ పాపప్పని చేసి ఆ డబ్బుని తీసుకొని పోయి వాడి ఇష్టముషులను తిరిగి వస్తుంటాడు ఎప్పుడు తెలుస్తుంది తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాలు తెలుస్తుంది అయ్యో నేను చదువు చదువుకోకుండా ఈ సినిమాలో వెమ్మడు పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నానే అప్పుడు అనుకుని కూడా ఏం ఉపయోగం ఉండదు టైం అయిపోయి ఉంటుంది అప్పటికే కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా మన శరీరం ఉండగానే మంచి కార్యాలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కాబట్టి బలమైన కోరిక కోరిక తీరకుంటే కోపం వస్తుంది కోపం వస్తే చెడ్డ చేస్తూ ఉంటావు ఆ కోపం వలన బుద్ధి నాశనం అయిపోతుంది ఆ బుద్ధి సరిగ్గా పనిచేయకుంటే మనం ఏం చేయలేము కాబట్టి బుద్ధి నాశనమే సర్వ నాశనం అని శ్రద్దగా వినుక్రి దీనికి మూల కారణమైనటువంటి కోరిక నువ్వు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనస్సుకు నిలకడగలిగినే సరణి నుండు శాంత నిష్ఠుడ ప్రజ్ఞుడే సరణి నుండునయ్యా అహంకార మమకారాలని అనుసరింపలే పాత్రస్థితి అని ఎరుగుమో పార్త బ్రాహ్మీ స్థితిని పొందిన నరునకు కాపిలు మోక్షంబో బ్రాహ్మీ స్థితిని పొందిన నరులకు కాపిలు మోక్ష అనుజు సంఖ్య యోగమును కృష్ణుడు అర్జును చెప్తే అనుజు సంఖ్య యోగమును రాష్ట్ర మహారాజా అప్పుడు అర్జునుడు కృష్ణుని ఏమని అడుగుతున్నాడయ్యా అంటే హే కృష్ణ సత్యం కర్మని ఘోరే మా నియోజయసి కేశవా తదేకం వల నిశ్చిత్యేయోహమాయ కంటే జ్ఞానం గొప్పది అంటున్నావు కదా మరే జ్ఞానము ఏదో ఒకటి చెప్పు కర్మ చేయమంటావు మళ్ళా జ్ఞానం అంటావు ఏదేదో అన్ని మడత మాటలతో నాకేం అర్థం కాకుండా చేస్తున్నావు కృష్ణ ఏదో ఒకటి గట్టిగా చెప్తున్నాకు అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే కర్మము చేయక జ్ఞానము అసలేదు పనులు చేయును ప్రతివాడును బాబు ప్రకృతి సహజముగా పనులు చేయును ప్రతివాడును బాబు జ్ఞానియు మూఢుడు సమమేయో పని ప్రతి ఒక్క మనిషి చేస్తాడు కానీ వారు ఏ ఉద్దేశంతో చేస్తున్నారనేది ప్రధానం మహాత్ములు ఎట్లా చేస్తారు ప్రజలకు మేలు కలిగేటువంటి ప్రజలకు ఆనందాన్ని కలిగించేటువంటి ప్రజలు సుఖాన్ని పొందేటువంటి పనులు అలాంటి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మహాత్ములు చేస్తాడు అదే చెడ్డవాడు వాడు చేస్తూనే ఉంటాడు పని కానీ ఇతరులకు ఇతరులను పీడించేటువంటి ఇతరులని దుఃఖాన్ని ఇతరులకు దుఃఖాన్ని కలిగించేటువంటి తనకు కీర్తి కావాలనేటువంటి పనులని స్వార్థ బుద్ధితో మూడు చేస్తాడు జ్ఞానైనటువంటి వాడు మాత్రం నిస్వార్థమైనటువంటి పని ఇతరుల మేలు కోసం చేస్తాడు అదే తేడా వాళ్ళిద్దరిలో ఉండేటువంటిది అది ఎలాగంటే పనులు చేసడి అవయవాలను గట్టిగా నరికాటి పనులు చేసేడి అలె వాళ్ళను బలముగా నరికాటి కోరికలెన్నో తమలో ఊకు ఓరి కోరికలెన్నో తమలో చూస్తాడంగా కర్మలు విడచిన మిథ్యాచారి కర్మ కోరికలన్నీ లోపలుంటాయి వాటి అన్ని జయించడు ఏదో చేస్తూ ఉంటాడు కీర్తి కోసం ఇంతకుముందు అనుకున్నామే ఆ విధంగా కానీ జ్ఞాని అయినటువంటి వాడు మాత్రం ఆ విధంగా చేయడు ఎట్లా చేస్తాడు చూడండి జ్ఞాని ఎలా ఉంటాడయ్యా అంటే జ్ఞానేంద్రియముల మనసు చేతనే గట్టిగా నరికాటి జ్ఞానేంద్రియముల మనసు చేతనే గట్టిగా నరికాటి కర్మేంద్రియముల చేత కోర్కెవిడి కర్మ చేయు ఇక్కడ కూడా అన్నదానం మొదలైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి సరే ఇంటికి వెళితే ఉన్న వాళ్ళు కొంచెం దానం దానగుణం కలిగినటువంటి వాళ్ళు డబ్బులు ఇస్తారు సరే వాళ్ళను మించి ఇక్కడ వంట చేసే వాళ్లకు తర్వాత వడ్డించే వాళ్లకు ఆ కార్యక్రమానంతా ముందుండి నడిపించే వాళ్ళకు ఎక్కువ శ్రమ గమనించి చూడండి మీరు వాళ్లకు మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఆ ఇచ్చే కష్టం సరే ఉంది ఒక వంద రూపాయలు దేవుడు తీసి ఇస్తాడు అదేం కష్టం కాదు ఏదో ఆ రకంగా ఈ రకంగా ఒకరు నోళ్ళు కొట్టు ఏదో రకంగా పాపు సొమ్ము ఏ దానం చేద్దాం ఇస్తాడు కానీ ఇది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప అది నిస్వార్థ సేవ అంటే ప్రజల కోసం ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్న ఆర్తిని తీర్చాలి అనేటువంటి దృష్టి ఏదైతే ఉందో అది గొప్ప సద్గుణం కాబట్టి ఆ విధంగా జ్ఞానులు తెలుసుకున్నటువంటి వాళ్ళు చేస్తారు ఎందుకంటే జ్ఞాని చాలా స్వతంత్రంగా ఉంటాడు అందరిలోకి శ్రేష్ఠుడు కూడా కాబట్టి శ్రేష్ట ఇప్పులో పెద్ద అతను ఒక అతను ఉన్నాడు అతను తాగుతూ చుట్టలు తాగుతూ తర్వాత ఈ సారాయి తాగుతూ ఉన్నాడు అనుకోండి నిధానంగా పిల్లవాడిని కూడా ఒక్కోసారి పోలేనప్పుడు ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడిని పోయి సిగరెట్ ప్యాకెట్ దేపాను ఆయన అని పంపిస్తాడు వాడు ఏం చేస్తాడు సిగరెట్ ప్యాకెట్ రోజు తెచ్చి తెచ్చిస్తూ ఉంటాడు కొంచెం పెద్దవాడైనాక పదహైదేళ్ళు పదహారు ఏళ్ళు వచ్చాక ఇది ఏంటో మా నాన్న చాలా మధురంగా తాగుతుంటాడే దీని సంగతి ఎందుకు చూద్దామని వాడు కూడా ముర్తించుకొని చూస్తాడు ఫస్ట్ సారో కొంచెం అల్లగల్వలంగా అనిపించినా కూడా ఏదో మొదటిసారి అట్లుంది రెండోసారి కూడా చూద్దాం మా నాన్న ఇది కొంచెం మధురంగా ఉండదు ఎందుకు తాగుతాడు అని చెప్పి నిదానంగా అభ్యాసం చేసి చేసి వాడు కూడా సిగరెట్లు తాగడం దిగి సరే ఆ ప్యాకెట్ రెండు మూడు తీసి జేవులో పెట్టుకుంటాడు ఏమైనా సిగరెట్లు ప్యాకెట్లు తక్కువ ఉన్నాయంటే నేను తీసుకున్నాను ఆయన నువ్వు దాయితే తప్పు తప్పు లేదు నేను దాయితే తప్ప అని చెప్పి వాడు కూడా తాగుడు అంతే అంటే చెడు అలవాట్లు ఏవైతే పెద్దవాళ్ళలో ఉంటాయో క్రమక్రమంగా పిల్లలకు కూడా చాలా మటుకు కొంతమందికి రాకపోవచ్చు అది సంస్కార విశేషము కొంతమందికి చెడ్డ అలవాట్లున్నా పిల్లలకు చెడ్డ అలవాట్లు రావు తక్కువ మందికి కొంతమందికి మంచిగా ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులు అయినా కూడా పిల్లలు ఎందుకో కొంతమంది దుష్టమార్గంలో చెడు సహవాసంలో వెళ్ళిపోయి చెడ్డ వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి పెద్దవాళ్ల ప్రవర్తన కచ్చితంగా అనుసరణ యోగ్యంగా ఎదుటి చూసి ఆహా ఇలా ఉండాలి మనిషి అంటే ఇలా ఉండాలి తల్లి అంటే ఇలా ఉండాలి తండ్రి అంటే విధంగా ఆదర్శవంతంగా జీవనం గడపడానికి మనం ప్రయత్నం చేయాలి మనకు ఎవరికి కూడా పాప పనులు చేస్తున్నా దుర్యోధను అడిగితే అన్నాడంట జానా ప్రవృత్తి నివృత్తి నాకు ధర్మం బాగా తెలుసు కానీ దానిని ఆచరించలేను అధర్మం కూడా బాగా తెలుసు కానీ దానిని ఆచరించకుండా ఉండలేకున్నా దాన్ని వదల లేకున్నా అధర్మాన్నే చేయాలనిపిస్తుంది నాకు అధర్మమే చేస్తున్నా ధర్మం తెలీదా తెలుసు కానీ ఆచరించలేకుండా ఉన్నాను అధర్మము తెలుసు కానీ చేయకుండా ఉండలేకున్నాను అదే మనస్థితి కూడా ఈ పని చేస్తే పాపం ఈ పని చేస్తే పుణ్యం అని తెలుసు కానీ అయినా కూడా తెలిసి తెలిసి ఏం చేస్తున్నాం మనం పాప చేస్తున్నాం పాపాన్నే మూటగట్టుకుంటూ ఉన్నాం అదే అర్జునుడు కూడా అడుగుతున్నాడు ఫలితము కోరకుండా పనులు చేయాలని నేను ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం కోరకుండా కర్మ చేయడం అంటే ఏంటి ఏదైనా ఇతరులకు సహాయం చేశాం వాడు రేపు పది రెట్లు మనకు చేస్తాడు అనుకుంటేనే కొంతమంది చేస్తారు లేకుంటే చేయరు ఇంతమందికి భోజనం పెడితే నాకు వచ్చే ఎలక్షన్ లో ఓటు వేస్తారు అని చెప్పి అనుకుంటేనే రాజకీయ నాయకుడు ఏదైనా ధనం ఖర్చు పెట్టడమో అన్నదానం చేయడమో చేస్తారు అట్లా కాకుండా జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఫలితాన్ని కోరుకోడు వీళ్లకు వీళ్ళ యొక్క అన్న ఆర్తిని నేను తీర్చాలి అనేటువంటి సదుద్దేశంతో చేస్తాడు ఫలితాన్ని ఆశించడు వాళ్ళు మరలా నాకు పెట్టాలో లేకుంటే ఇంకా పది రెట్లు నాకు ఇవ్వాలను అనుకోడు కాబట్టి ఇక్కడ నేను ఫలితం కోరకుండా కర్మ పని చేద్దామని ఎంత అనుకున్నా ఏదో ఉండి నాకు ఇష్టం లేని పాపాలను నా చేత బలవంతంగా చేయిస్తుంది అని అడుగుతున్నాడు అర్జునుడు అని అంటే అక్కడ ఆ పని చెయ్యాలని నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఏదో ఉండి వెనక నుంచి బలంగా తోస్తున్నట్టుగా తోయబడి నేను ఆ పనులు చేస్తున్నాను అదేంటి కృష్ణ అని అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తూ ఉన్నాడు చూడండి కోరిక దీనికి తృప్తి లేని క్రోధముగా మారు కోరిక పక్ష మాత్రు ముఖ్య శత్రువిరి ముందే మేలు ఉంది కాని కొగచేత నిప్పు పొరచేత పిండం బూదు చేత అద్దం అవి ఏ విధంగా అయితే కప్పబడి ఉంటాయో ఆ మాయని తొలగిస్తే మావి అంటారే దాన్ని తొలగిస్తే పిండం కనపడుతుంది కింద నిప్పు కనిక ఉంది పైన ఆ బూడిద ఉందనుకోండి మనకు నిప్పు కనిక కనపడదు చూడకుండా కాలు వేస్తాం ఇది బూడిదే అనుకుంటాం కానీ దానిని ఆ బూడిదను తొలగిస్తే నిప్పు కనిక కనపడదు అద్దం పైన దుమ్ముంది దాన్ని తుడిచివేస్తే మనకు మన ముఖం మనకు స్పష్టంగా కనపడుతుంది అట్లే జ్ఞానం ఉంది కానీ అజ్ఞానం అనేటువంటి పొర చేత కప్పబడి ఉంది ఆ పొర తొలగేంత మనం ఇట్లా చెడ్డ పనులు చేస్తూనే ఉంటాం అది ఎప్పుడైతే తొలగిపోతుందో జ్ఞానం ప్రకాశిస్తుంది అప్పుడు ఇంకా ఎలాంటి చెడ్డ చేయడానికి మన సంగీకరించదు అతడు చేసే ప్రతి పని కూడా మంచి పనిగానే ఉంటుంది ఎవ్వరికి కీడనేదే తలపెట్టడు అతడే సరైనటువంటి జ్ఞాని జ్ఞాని అంటే సామాన్యుడు కాదండి పరమాత్మ చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అతడు నేను ఒకటే అని నా స్వరూపమే జ్ఞాని అయిన వాడు అంటే నా స్వరూపుడే అని కాబట్టి జ్ఞాని అంటే ఈక్వల్ టు భగవాన్ దేవుడు కాబట్టి అలాంటి స్థితికి మనకు మనం చేరాలంటే కొన్ని జన్మలు పడతాయి కానీ ఇంక ఎప్పుడో ఎన్ని జన్మల కోలు అయిన పోయేది అని చెప్పి ఇప్పుడు మాత్రం ఏ పనులు చేస్తూనే ఉందామని మాత్రం అనుకోవద్దు ఎప్పుడైతే మనస్సుకు అనిపిస్తుందో వంద మంది అక్కడ ఉంటే ఇప్పుడు అనుకున్నామే మట్టి పిల్ల కట్టె తర్వాత రాయి అని ఈ ఇంతమందిలో అందరూ మట్టి పిల్లలే ఉన్నారు లేదంటే కట్టెలు ఉన్నారనుకున్నాం రాళ్ళు మాత్రం వద్దు ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సమావేశాలు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొన్ని వందలు జన్మంతా విననే కాక వాళ్ళలో మార్పు రాదు కాబట్టి మట్టి పిల్లలైతే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా క్రమంగా అతనిలో మార్పు వస్తుంది వంద మంది వింటే కనీసం ఒక నలుగురు మారినా కూడా ఆ యొక్క కార్యక్రమం విజయవంతమైనట్లే కాబట్టి ఆ సన్మార్గంలో పయనించి మానవ లక్షణాలను కలిగి మానవ ధర్మాలను కలిగి మన జన్మను ధన్యం చేసుకోవడానికి ఇలాంటి మహాత్ములు కాశినాయన మొదలైనటువంటి మహాత్ములు చూపిన మార్గంలో పయనించడానికి నాలుగవ అధ్యాయము జ్ఞాన ఓ ధృతరాష్ట్ర అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడయ్యా అంటే స్వామి ఈ యోగ ప్రత్యేకంగా సృష్టించి నాకే బోధించారా లేకుంటే లోగా ఎవరికైనా చెప్పారా అని అడుగుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నారే ఇది ఇప్పుడే నా సృష్టించి చెప్తూ ఉన్నారా లేకంటే ముందు ఎవరికైనా చెప్పి ఉన్నారా మీరు అని సందేహాన్ని వ్యక్తపరిచాడు You know. లేదయ్యా నేను మొదట సూర్యుడికి చెప్పాను తర్వాత మనువుకు ఇక్ష్వాకుడు అట్లా తెలుసుకొని ఉన్నారు ముందు అయినప్పటికీ నువ్వు నా భక్తుడివి సకుడవి కాబట్టి ఆ రహస్యమైన ఎవరిని చెప్పకూడదు అసలు నీకు చెప్తున్నా ఎందుకంటే నువ్వు పరమ భక్తుడివి నాకు అందుకని ఆ యోగ రహస్యమైనటువంటి యోగ విద్యను దాచి ఇప్పుడు నీకు చెప్తున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు చూడండి మొన్న మొన్ననే పుట్టినా ఓని కున్నీ మొన్న మొన్ననే పుట్టినా ఓని కున్నీ తండ్రి పుట్టుకకు బాలశాలను తాను నచ్చినటులా తండ్రి పుట్టు సూర్యుడు ఎప్పుడు పుట్టాడు నీవెప్పుడు పుట్టావు నాకంటే మహా అంటే కొంచెం కొన్నేళ్ళు పెద్ద ఉంటావేమో ఎట్లా తండ్రి పుట్టుక నువ్వు బాలచాల చేసినట్టుగా చెప్తున్నావే ఏం చోద్యంగా ఉంది నీ మాట అని చెప్పి అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడయ్యా అంటే నీవు నేను ఎన్నో జన్మలు ఎత్తనాము పాతూ నేను ఎన్నో జన్మలు ఎత్తనాము పాత నీవు మాత్రం జన్మలు నేనెరుగల మాయకు లోబడి పుట్టు చూ మామూలుబడి పుట్టు చూ మామూలు అవతరింతూనే మాయను వశేసి కొను అవతరింతూనే మాయను నావశ మందజేసి కొను ధర్మము జరిగి అధర్మ తరుణాలలో నేను ధర్మము జరిగే ధర్మము పెరిగే తరుణాలలో నేను కాదు రక్షణకు జన్మలెత్తు చుందు కాదు రక్షణకు దుష్ట శిక్షణకు జన్మలెత్తు చుడు పనులలో జన్మలలోని తత్వమెరిగి నను జన్మము ఎత్తబోడు ఏ నరుడై ఎవరు కోరినది తప్పక వారికి ఇచ్చు చందు నేను ఎవరు కోరినది తప్పక వారికి ఇచ్చుచందునే ఇంకా ఏమిటంటే కులముల నల్గిటి కల్పించి తిని కుకర్మలపాటి గుణర్మల బ్రాహ్మణ క్షత్రియ వైశ సూత్రులని పిలువబడదరో క్షత్రియ వైశ సూత్రులని పిలువబడదో నే శిక్షను వేయువాడగానే న్యాయమూర్తి శిక్షను వేయువాడగానే అసలే కానయ్యా నేను కత్త అసలే కానయ్యా ఫలితము గోరక కర్మ చేతును పార్థ నేను ఎప్పుడు ఫలితము గోరక కర్మ చేతును పార్థ నేను ఎప్పుడు మనం చేసేటువంటి పనులను గుణాలను బట్టి ఈ యొక్క నాలుగు రకాలుగా విభజించారు కులాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కానీ ఇప్పుడు ఏమైందంటే మొత్తం బ్రాహ్మణులు శూద్ర లక్షణాలు కలిగి ఉంటున్నారు ఆ శూద్రజాతిలో పుట్టిన వాళ్ళు కూడా బ్రాహ్మణ లక్షణాలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కొంతమంది అడుగుతూ ఉంటారు మరి ఇట్లా చెప్పారే మరియు జాతిలో పుడితేనేనా లేకుంటే ఆ లక్షణాలు గుణాలు కలిగి ఉంటేనా అంటే గురువుల లాంటి వాళ్ళు చెప్తారు కాదు నాయన ఆ జాతికి నియమించినటువంటి ధర్మాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి సద్గుణాలను ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే సూత్రాలకు కొన్ని నియమాలు కొన్ని ధర్మాలు పెట్టి ఆ ధర్మాలను ఆ విధంగా పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణ జాతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శుద్రులే అవుతారు అని చెప్పి గురువు గారు చెప్తూ ఉంటారు కాబట్టి మన ధర్మాలను మనం పాటించాలి కాబట్టి నీవు కూడా ఏం చేస్తావయ్యా అంటే ఆచను మనసు నిలిపి ఆచర్ నుంచి ఉపయోగ టువంటి యం ఏ విధంగా చేయాలో చెతా వినో అని చెప్పి ఇక్కడ యజ్ఞ సంబంధమైనటువంటి విషయాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు బయట గుండా దీనికి మామూలు యజ్ఞం అనగానే మనం ఏమనుకుంటాం ఒక యజ్ఞ గుండాన్ని బయట తయారు చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి ఆ యజ్ఞ యజ్ఞాన్ని అంటే ఆ సమిధల ద్వారా యజ్ఞాన్ని వెలిగించి ప్రజ్వాలనం చేసి ఆ యొక్క ధూమం మనకు ఆ యొక్క ధూమాన్ని గురలితే మనకు ఆరోగ్య స్థితి బాగుంటుందని తర్వాత ఆకాశానికి ఆ ధూమం వెళ్తే ఆ పొగ వెళ్లినప్పుడు మేఘాలు బాగా క్రమ్ముకొని వర్షాన్నిస్తాయని చెప్పి శాస్త్రం కానీ ప్రధానమైనటువంటి యజ్ఞం ఏం చెప్తున్నా మన మనస్సులోనే ఉండకాయలో ఉండేటువంటి అజ్ఞే తర్వాత మొత్తం బ్రహ్మమయం సర్వం కల్విదం బ్రహ్మ అంటారు కదా బ్రహ్మస్వరూపంగా మనం మారిపోవాలి అదే నిజమైనటువంటి యజ్ఞం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు ఈ యాగాలు చేసేవారిలో కూడా భేదాలున్నాయి ఎట్లా ఎట్లా చేస్తారో చూడండి కొందరు ఫలమును గోరి దేవతల కొరకై చేస్తారు కొందరు పలమును గోరి దేవతల కొరకై చేస్తారు తరుచర్పణము చేయని పనికి కాబట్టి జ్ఞానము యోగము రెండును కర్మలకు శక్తి సై కర్మలకు శక్తిని ద్రవ్య యోగమున కన్నను సై ద్రవ్య యోగమున కన్నను జ్ఞాన యోగమే గొప్పది జ్ఞానోగమ గొప్పది కర్మవాయిలయూ జ్ఞానా కర్మవాయి లన్నయూ జ్ఞాన ఎట్లు జ్ఞానవహిని ఘటలను కుడిద చేసిన ఎట్లు జ్ఞానవహిని సర్వకర్మముల భస్మము చేయును సంశయింపకో సర్వకర్మముల భస్మము చేయను సంశయింప సంశయాలను జ్ఞాన కట్టు అమ్ముతో చరచర తెగవేసి సంశయాలను జ్ఞాన కట్టు అమ్ముతో చరచర తిగవేసి ఆత్మ జ్ఞానము కలిగి సన్యాసోగం కర్మయోగమో పలుకుటాయోట నిర్దుడనే తోర్పును విడుట పలుకుటో కన్నులు జరియుట మూయుట మొదలవు కర్మలనన్నిటినీ కన్నులు జరియుట మోయుట మొదలవు కర్మలనన్నిటినీ చేయు జ్ఞానియ జ్ఞాని ఉన్నట్టులే చేయునయ్యా ఇంత ముందు కూడా చె మామూలు భోజనం చేయటము చూడటము నడవటము నిద్ర నిద్రపోవటము అన్ని జ్ఞాని మూడు సమానంగానే చేస్తారు సన్యాసి అయినటువంటి వాడు ఇతరుడు ఒకే రకమైనటువంటి పనులే చేస్తూ ఉంటారు కానీ వాళ్లకు వీళ్ళకి ఎలాంటి తేడా ఉందో చూడండి జ్ఞాని ఎట్లా చేస్తాడు సర్వభారము నాపై వెదలే ధర్మములు కర్మల టంచు జీవిశాలు డెంచు దేహ ధర్మములు కర్మల టంచును దీవిశాలు డెంచు ఆమరాకుపై నీటి పొట్టుబడి తడుపజాల నచ్చు ఆమె రాకుపై నీటి పొట్టుబడి తడుపజాల జ్ఞాని నిస్వార్థ భావంతో చేస్తాడు కాబట్టి పనులు చేస్తాడు కాని ఆ పాపాలు మాత్రం తనని అంటుకోవట ఏ విధంగా అంటే తామరాకుపై నీటి బొట్టు ఉంటుంది కానీ తామరాకు అంటుకోనట్లుగా అయ్యో నాయనా పావనంబేలా పాడు అర్థమేళ ఆత్మానందం ముందువారు విషయానందం వదలి ఆత్మానందం ముందువారు విషయానందం ఆత్మ ఆత్మతత్వమును ఎరిగి తప్పులను అసలు జయరయ్యా ఆత్మతత్వము ఎరిగి తప్పులను అసలు జేయరయ్యా ఆత్మకు చేయుట So ఎందు మరి నిలిపి ఎప్పుడు ఆలో వాడు ఎట్లా ఉంటాడయ్యా అంటే గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అనే భేద ఉండదు అతనికి వీళ్ళు ఉన్నవాళ్ళు కదా వీళ్ళని గౌరవించుదాం వీళ్ళు బీద వాళ్ళు కదా వీళ్ళని పట్టించుకోకూడదు అనే భేదభావం లేకుండా సమానత్వంతో ఉంటాడంట ఒక కుక్క ఉండని అది కూడా ఒక ప్రాణే కదా మనతో పాటు ఒక సత్పురుషుడు చెరువు గట్టి మీద కూర్చొని ఉన్నాడు అక్కడ సరే కాసేపటికి ఏం చేశాడంటే చెరువులో స్నానం చేయడానికి దిగాడట దిగేటప్పుడు ఎక్కడి నుంచో వచ్చి తేలి వచ్చింది అక్కడికి నీళ్లలోకి సరే నీళ్లలో పడి కొట్టుకుంటుంది గట్టుకు రాలేకుండా ఉంది చూశాడైనా ఎట్లయినా ఈ తేల్ను రక్షించాలి అని చెప్పి తేలు పట్టుకున్నా బయట పట్టుకోగానే కదుతుంది పుట్టగానే నొప్పికి తట్టుకోలేక మళ్ళా నీళ్ళలో వేస్తున్నాడు మళ్ళా పట్టుకుంటున్నాడు మళ్ళా కుడుతుంది నీళ్ళలో రెండు మూడు సార్లు జరుగుతూ ఉంటే పక్కన ఒక చూశా అంట ఏమయ్యా నువ్వు చూస్తూనే ఉన్నావు అది విషపురుగు అది తేలు నిన్ను కుడుతుంది అయినా కూడా ఎందుకు రక్షించడానికి ప్రయత్నం చేస్తావంటే తేలు లక్షణం కుట్టడం దాని లక్షణం అది సత్పురుషుడైనటువంటి నా లక్షణం ప్రాణిని కాపాడడం కాబట్టి నేను కాపాడుతాను దానిని ఎట్లయినా సరే ఎన్నిసార్లు అయినా కుట్టించుకొని దాన్ని కాపాడుతానని చివరికి మనస్సుని నిగ్రహించుకొని దాన్ని కుడుతున్నా కూడా బయట వేసిన కాబట్టి ఆ విధంగా జ్ఞానైనటువంటి వాడు ఏం చేస్తాడంటే అన్ని ప్రాణులు కూడా మనలాంటి ప్రాణం కలిగినవే సమానమైనటువంటి భావంతో భక్తుడి ప్రధానమైన లక్షణం ఏంటంటే అన్ని భూతాలయందు సమాన భావం కలిగి ఉండడం అన్ని ప్రాణులన్నీ సమానంగా చూడడం దయ కలిగి ఉండడం సర్వభూత దీ ప్రాణుల దయ కలిగి ఉండడం అది ప్రధానమైనటువంటి లక్షణం అట్టి జ్ఞాని ఏ విధంగా ఉంటాడయ్యా అంటే పండితుడైనా పండితుడైనా తికి ఉండగానే మోక్షం ఏంటి మరణించిన తర్వాత కదా మోక్షము అంటే మోక్షం అంటే ఏంటి అర్థం అంటే బంధ విముక్తి ఎప్పుడైతే ఇవన్నీ వద్దు ఈ సంసార బంధాలు వద్దు ఏ బంధాలు వద్దు ఏ కోరికలు వద్దు అని చెప్పి మన కాశీరెడ్డి నాయన మాదిరి ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రతికి ఉండగానే జీవన్ బంధ విముక్తులైపోయారు కాబట్టి అదే మోక్షం మోక్షం అంటే ఏంటి విడుదల అని అర్థం బంధం నుంచి విముక్తి మనం ఈ సంసారంలో కొట్టుకుని కొట్టుకుని ఇది అది అది వెంపర్లా కాబట్టి ఇంకా మనం మోక్షాన్ని పొందినట్టు కాదు కాబట్టి ఆ బంధం నుంచి విముక్తి మనకు కావాలయ్యా అంటే కోరికల్ని తీసేసుకోవాలి అన్ని ప్రాణాలను దయ కలిగి ఉండాలి అన్ని ప్రాణులందు భగవంతుడిని చూస్తూ ఉండాలి చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఇది కాబట్టి అలాంటి మహనీయుడు ఉంటాడు అతని స్వభావం ఏ విధంగా ఉంటుందో చూడండి పాపకార్యములో చేయడు పాపకార్యములు నిర్మల మతితో నుండు రాసై నిర్మల మతితో జగమునంత ప్రేమించురా జగమునంతేమించురా కామక్రోధముల దృంజు రాసై కామక్రోధముల బృందుద్ధిని బొందు రాసై అంత శుద్ధిని బొందురా అన్ని లోకముల అ ఆ ప్రతిష్ట నందునుగాక సమతము స్థిర ప్రతిష్ట నందునుగాక ధర్మ మతము ఉధరింపబడునుగాక ధర్మ వర్ధిల్లునుగాక కృషి జయించునుగాక స్వాతంత్ర్య జయించునుగాక జ్ఞాన మతము భక్తజన మండలికి కాజిరెడ్డి నాయనకి జేరద్రం నవ్వు రాజిల్లెడి మోము వాడుకడు చెల్వల మానధనంబు దోచనో మళ్ళీ అలారమి పొదల లేడు గదమ్మ చెప్పరే